ంభోతిమాన పాదుష్యమే జ్ఞాన పాపదీ ఆసురీ సంపద అపూర్వ యొక్క సంపద రావణాసురుడికి ఎంత సంపద ఉంది రామాయణంలో వర్ణిస్తారు రావణాసురుడికి ఎంతో సంపద ఉన్నదని వర్ణిస్తారు హనుమంతుడు రావణాసురుని అంతఃపురంలో హనుమంతుడు సంచారం చేసినప్పుడు చాలా విస్తృతమైన సంపదని ఆయన దర్శిస్తాడు ఎంత సంపద అంటే మూల్లోకాలలో అలాగంటే సంపద రావణుడి వద్ద తప్ప ఇంకెవాళ్ళ దగ్గర లేదు ఇంద్రుడి దగ్గర కూడా లేదు దశరథ మహారాజు గారి సంపద దాంట్లో పదో అంతు కూడా ఉన్నాయి కానీ ఆ సంపద మంచిదే అది అది అసురుల సంపద అసురువుల సంపదలు అలాగే ఉన్నాయి మొన్న నేను న్యూస్ పేపర్లో చదివాను ఎవరో ఒక ఆయన కోటి రూపాయలు పెట్టి బ్రెజిల్ నుంచి మొక్క ఆ కుక్క పిల్లకి మనుషులను పెట్టి దానికి స్నానం అది చేస్తూ వీళ్ళు స్నానం చేయడం అంజులు స్నానం చేస్తూ ఇలా ఉంటాయి అసురుల మీకు ఎలా ఉంటాయి చెప్తున్నా అసురులకు సంపద లక్షణం ఎలా ఉంటుంది దాంట్లో దంభం ఎక్కువ నేను లౌకిక దృష్టాంతాలు చెప్పాను మరి ఇక్కడ శ్రీకృష్ణుడు దంభం లౌకిక దృష్టాంతం కాదు అది మతపరమైన కృష్ణ బ్రహ్మం అంటే ఇప్పుడు బ్రహ్మశబ్దానికి కొంతమంది అర్థం ఏమని చెప్తారంటే ధర్మం చెయ్యకుండా చేసినట్లు నటించుక అని అర్థం చెప్పారు కొంతమంది శంకర్ చెప్పలేదు అది అది తప్పు అని వేరే ధర్మం చేయకుండా చేసినట్లు సంద తాను సందాయించినట్టుగా ప్రకటన చేయించుకున్నాడనుకోండి అది తప్పు అక్కడ సంపద అని పాఠం అది అత్యంత సరళమైన విషయం ప్రతి వాడికి మరి ఇంకా డమ్మం అంటే ధంహానికి తెలుగులో డాంబీయుము అని అనువాదం చేయొచ్చు డాంబీయు అంటారు తిన్నారా ఎప్పుడైనా తర్వాత ఇంగ్లీషులో హైపోక్రసీ అని ప్రిటన్షన్ హైపోక్రసీ ప్రిటర్న్ అని అలాగే కాన్సిన ఇక్కడ మీకు నేను అలవాటు పోతా ఉన్నాను విషయాలు చేసి నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా కొంతమంది ఏమన్నా అంటే ధర్మం చేయకుండా చేసినట్లు లోకానికి చూపిస్తే అది ధర్మము అన్నారు గంభము ఉన్నారు చోట బ్రాహ్మణ సమాధాసనం పొందం ఇక్కడ సంధ్యావందనం చేస్తే గొప్ప బ్రాహ్మణ విద్వాంసుడికి మాత్రమే భోజనం పెడతారు ఇంకా వాళ్ళతో భోజనం పెట్టడం అక్కడ నిజం వంకాయ కాలం పెట్టి కూడా దబ్బలం ఇవన్నీ సుగంధాలు వస్తూ ఉన్నాయి మూడు లోపులు సార్ అయితే వీరేం చేశారంటే గబగబా ఎక్కడికో నీళ్లు సంపాదించి విభూతి ఇక్కడ బూడిద ఆ బూడి పట్టుకొచ్చి బాగా విద్యుత్ని నీళ్ళలో మిక్స్ చేసి గట్టిగా సరోరా పెట్టుకుని వచ్చి కొట్టుకుని చాలా గంభీరంగా అడుగులు వేసుకుంటుంది వాళ్ళు అమ్మ వాళ్ళు మహానికి జ్ఞాని ఒక్కో అని కొంతమంది అలా చెప్తారు తనలో ధర్మం లేకున్నా పైకి ధర్మం ఉన్నట్లుగా ప్రకటిస్తే అది ధర్మము అని చెప్పారు కొంత అలా ఉన్నాయి వ్యాఖ్యానాలు కానీ మరి శంకర్లకి అలా వ్యాఖ్యానం చేయలేదు ఇది ఒకటి గమనించగ విషయం శంకర్ల వ్యాఖ్యానం చేశారంటే ధర్మం చేసి దాన్ని ప్రకటించుకోనుట చేసి లేదా ప్రకటించుకోనుట కొరకు మాత్రమే ధర్మములు చేయుట దాన్ని దంభం చూద్దాం కాబట్టి ఈ దంభానికి ఈ డెఫినేషన్ కనుక మీరు రెఫరెన్స్ గా అప్లై చేస్తే మీకు దంభం లేకుండా మిగిలేటువంటి పుణ్యాత్ములు వేళ్ల మీద మిగిలితాం కొద్దిమే అంచేతనే గీతలో ఉన్నటువంటి వర్ణాలలో డెఫినేషన్స్ సమకాలీన సమాజంలో వాటిని అప్లై చేయడం చాలా ఇబ్బందిలో ఉంది బలం అవుతుంది ఎందుకంటే సమాజము చాలా డీప్గా కరప్ట్ అయిపోయి భారతీయ సమాజం చాలా లోతుగా కరప్ట్ అయి ఉన్నది డీప్ స్పీకెడ్ కరప్షన్లో ఇంత దిగటస్ డెఫినేషన్స్ అప్లై చేసినట్లయితే మనం ముఖం మీద పడుతుంది వచ్చేది కాబట్టి సమాజంలో చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది మీరు ఏదైనా దానం చేసి మీ పేరు అక్కడ శిలాఫలకమే చెక్కి తీసుకుంటే దానికి దంధము ఉంటే మరి మీరు కదా ఇప్పుడు ఒకడు ఉన్నాడు బుద్ధిలో బృహస్పతి అంటే చాలా బుద్ధిమంతాడు అతడు ఏం చేస్తాడు కర్మలను చేసుకో వైదిక కర్మలు దాన ధర్మాలు విజ్ఞయాగాలు తీర్థాకర్మలు ఇవన్నీ చేసుకో వాటికి కావలసినంత ప్రచారం కూడా ఇస్తారు అది దంభం తర్వాత యోగా మంచి బుద్ధిమంతుడు యోగాన్ని అభ్యాసం చేస్తారు ఆ యోగాన్ని ఎలా అభ్యాసం చేస్తాడంటే పది మంది తాను యోగి అని అనుకోవాలన్నట్టుగా అభ్యాసం అది దంభం ఇప్పుడు సపోజ్ నేను యోగా టీచర్ని అనుకోండి మీరందరూ యోగా నేర్చుకుంటు వచ్చారనుకోండి పొద్దున్నే మీకు మొట్టమొదటి నేర్పే ఆసనం ఏముంటుంది పాదహస్తాసనం అంటే మెడ కాళ్ళని చేతులని కాళ్ళు టచ్ చేయాలి చేతుల్లో కాళ్ళని టచ్ చేయాలి మోకాళ్ళు ఉంచకూడదు మోకాళ్ళు ఉంచితే ఇంకేముంది అది పాదహస్తాసనం అంటారు ఈ ఆసనం అది జయిస్తారు అది ఇది వెరీ ఫస్ట్ ఆసనం అది కొంచెం బాగా జాగ్రత్త అయితే త్రికోణాసనం చేయిస్తారు అంతేగాని అప్పుడు నేను నేనేం చేస్తాను తెలుస్తున్నా ముందు రాజా చాలా కఠినమైన ఆసనాలు ఎప్పుడూ వేలైన ఆసనాలు నేను వేసేస్తే చూపించేస్తాను వృష్టిరాసనం వేసేసి ఇట్టించెట్టు అట్టించట్టు స్టేజ్ మీద అక్కడి నుంచి అక్కడికి ఎక్కడి నుంచి అక్కడికి తిరిగేస్తాను చేతుల మీద చాలా కష్టం అది ముందు వృష్టికాసనం మీకు అందరికీ చూపించేస్తారు చూపించేస్తే మీరేం చేస్తాను చెప్పండి అప్పుడు మీకేం ఆసనం చెప్తాను పాదహస్త్రాస్రం చెప్తాను అది దంభం ఏది దంభం పాదహస్త్రాసనం చెప్పడం కాదు వృష్టిరాసనం చేస్తే మనందరినీ ఇంప్రెస్ చేసి ప్రయత్నం చేయడము దంభం సో ఒక ఆయన ఉపన్యాసం చెప్పుకున్నాను చాలా చేస్తారు బాగుంటాయి ఉపన్యాసాలు వీళ్ళు నాకే మతిపోతుంది ఎదుర దాన్ని ప్రభుత్వంలో వచ్చి పడ్డాం మనం అని అనిపిస్తుంది ఆయన ఏం చేశాడో చూస్తున్నాండి ఈ పొలవాడి గద్య ఉంటాయి అదేదో కంటిస్థం చేసుకోవచ్చు పెద్ద పెద్ద సమాసాలు అతల వితల సుతల సనాతల ప్రసాదల పాతాల భూభువస్వరం లోక జనా పుష్టాంతరంగా ఇలాగే ఇంత పొడుగు సమాసాలు ఆయనకు ఒక్క మొక్క రోజు కష్టం అది ఐదు నిమిషాలు చదివాడు వీళ్ళందరూ వింటున్నారు వీళ్ళు కలిగి ఐదు నిమిషాలు చదివి అప్పుడు ఉపన్యాసం వాళ్ళకి అది ప్రార్థన కూడా కదా ఏదో పిచ్చి పిచ్చి పోవాల అది ఐదు నిమిషాలు చదివేసి ఉపన్యాసం కంటనే పిష్యూళ్ళు నేను సన్నైపోయి పుచ్చులోంచి నిలబడినంత పని నేను నేను స్టేజ్ మీద ఉన్నాను పూర్వీళ్లు ఎందుకు చాపట్టుకుంటున్నట్టు ఎందుకు చాపట్టుకుంటే తెలుసినా గడగడ గడ గడగడ మంచినీళ్ళు తాగినట్టుగా ఆయన చెప్పేశాడు ఆంధ్రపూర్ కోసం పట్టుకుంటాడు ఆ చెప్పిన దాని అర్థం ఆయనకి తెలుసు వేడకి అయ్య లోకం ఎలా ఉంటారంటే చాలా గలీబుల్ అండ్ క్రెడ్యులస్ చాలా తేలికగా జనాల్ని గురి కుట్టించవచ్చు మీరు ఏది చెప్తున్నా తలని ఊపుతాం అలా ఉంటారు కదా వాళ్ళు తలకాయ ఇచ్చి భగవంతుడు తలకాయి ఇచ్చింది ఊపడానికే కానీ ఆలోచించడానికి కాదు అనే ఒక దృఢ నిశ్చయంలో ఉంటారు తలకాయ ఎందుకు ఉపయోగపడుతుంది ఆలోచించడానికి కాదు ఊపడానికి భార్య తలకాయ ఊపినట్టుగా అందుకోసమే ఉన్నారా తలకాయ అందుకోసమే ఉందన్నట్టుగా ఉంటారు కదా ఆ రకమైన తనలో పాండిత్యం ఉంటే కూడా దాన్ని ఆ విధంగా సందర్భ శుద్ధి లేకుండా ప్రకటించే ప్రయత్నము అది దంభము అవును ఈ విధంగా దంభమును మనం కనుక జాగ్రత్తగా రిజర్స్ట్ గా దంభాన్ని కనుక మీరు మీరు చేసే ధర్మకార్యాల్లో మీ యాటిట్యూడ్ లోతైన మార్పు చెందాల్సి ఉంటుంది అంటే చేసే ధర్మము గుర్తు చప్పుడు కాకుండా చేయాలి తర్వాత పది మందికి తెలియడం కోసం చేయకూడదు మనం ఆపలేము తెలుస్తుంది మన ప్రయత్నం లేకుండా తెలుస్తుంది యథా సంపుష్టిక వృక్ష దూరా బుంధో వాం పుణ్యస్య కర్మణో దూరా బుద్ధో వాళ్ళు ఎవరైనా విన్నారా ఉంటున్నాం చక్కగా పుష్పించినటువంటి చెట్టు పారిజాత వృక్షము అలాంటి చెట్టు యొక్క పరిమళము మీకు కంటి కనపడకపోయినా చెట్టు ఆ పరిమళము అలా అంతటికీ వ్యాపిస్తుంది అందరికీ తెలుస్తుంది ఆ ఇక్కడ పారిజాత వృక్షం ఉందనో నైటింగ్ అందరికీ తెలుస్తుంది అలాగే ఏదైనా పుణ్యకర్మ చేసుకుంటే పది తెలుస్తుంది ఆ విధంగా తెలివిటల్లో లేదు ఇతరులకు తెలివిత కొంత అడ్జస్ట్ చేయాల్సి కదా దీన్ని దీని అడ్జస్ట్మెంట్ అక్కర్లేదా దీనికి బాగానే ఉందా అది గుయ్యి అంటలేదా అలా ఇతరులకు ఇతరులలో ప్రచారం కోస్తమే చేసేటువంటి యజ్ఞయాగాలు తీర్థయాత్రలు దాన ధర్మాలు ఇవన్నీ కూడా గంభమూ అనే కేటగిరీలోకి వస్తాయి సో పేరు ప్రతిష్టల కోసము మీరు ఏదైనా కర్మ చేస్తే అది డంభం అవుతుంది తర్వాత మీరు డబ్బు సంపాదించడం కోసం కర్మ చేస్తే అది కూడా దంభం అవుతుంది చాలామంది ఏం చేస్తారంటే యజ్ఞం అని మానుకుంటారు ఎన్టీఆర్ పెద్ద స్థలంలో అంటే చాలా మంది జనం వచ్చినా కూడా విశాలంగా ఉండేటువంటి స్థలం ఒకటి సంపాదించి అక్కడ పెద్ద యజ్ఞం ఒకటి మారుపంటారు యజ్ఞానికి ఇన్వెస్ట్మెంట్ పది అవుతుంది కానీ ఐదు రోజుల యజ్ఞం పూర్తయ్యేపటికే రిటైర్మెంట్ ట్వంటీ ల్యాక్స్ ఉంటాయి అందుకోసం చేస్తారు యజ్ఞం ఒక యజ్ఞం చేస్తే మనకి పది లక్షలు మిగులుతుంది అని చేస్తారు అది దమ్హం అవుతుంది ఒకప్పుడు మనకి లక్షలు చాలా ఉన్నాయి ఈ లక్షలను కొన్నింటినీ ఖర్చు పేరు ప్రతిష్టలు సంపాదించాలి అని యజ్ఞం చేశారనుకోండి డబ్బు కాదు కీర్తి ప్రతిష్టల కోసం అది దమ్హం అవుతుంది ఈ విధంగా దంభాన్ని బాగా అర్థం చేసుకుని జీవితంలో ఎవరైతే దంభాన్ని దూరం పెట్టగలుగుతారో వాళ్ళు చాలా చాలా గొప్ప మహాత్ములు అంటే దంభానికి ఆపోజిట్ ఎలా ఉంటుందంటే తన యొక్క గొప్పదనాన్ని తన యొక్క పవిత్రతను తనకుండే పాండిత్యమును కానీ సామర్థ్యమును కానీ దాచిపెట్టుకోవడమే తప్ప దాన్ని పది మందికి తెలుపుడు ప్రయత్నం చేయకుండా ఉంటే వాడు అదంధి అవుతాడు ఈ అదంధ్యమము చాలా గొప్ప లక్షణం పదమూడో అధ్యాయంలో వచ్చింది సో అది దైవీ సంపద అదంధిత్వం కానీ బ్రహ్మము ఇది ఆసురీ సంపద కాబట్టి ఇప్పుడు అసూరులు ఎక్కడున్నారు లోక లోక వ్యవహారాల్లో కల్పాలు గుడి వాళ్ళ అసూరులు ఎలాగో అంతే డావు కదా కర్మలు చేసిన వాళ్ళలో ఇప్పుడు నేను గాయత్రి ఉపాసకున్నాను అని మీరు నేను మైకులో చెప్పాను అనుకోండి దంభం గాయత్రి ఉపాసక సచ్ అండ్ సచ్ అని మీరు టైటిల్ పెట్టేసుకుని కార్డులు ప్రింట్ చేసేసుకోవాలి ఓవే పదివేల కార్డులు అడిగిన వాడి ఇద్దరికే ఇవ్వడం అడిగిన వాడికి అడగని వాడికి ఆ కార్డులు ఇస్తూ ఉండడం ఆ కార్డు చూడగానే గాయత్రి ఉపాసక అని ఉండదు ఇలా అంటే అది పేరు కాదు సైకిల్ కింద ఏదో ఉంటుంది ఏదో సం నేను విధిగా దాని పైన మాత్రం దాకా అది కూడా రెడ్ కలర్ లో ఉంటుంది నేము బ్లూ కలర్ లో ఉంటుంది మరి దీంట్లో ఏదో తెలుగుతాయి డెవలప్మెంట్స్ ఆ రకంగా కార్డులు ప్రచురించి అందరికీ వచ్చి పెడుతూ ఉన్నాం అడిగిన వాడికి ఇవ్వడం అడగని వాడికి కూడా ఇవ్వడం అదంతా దంభంగా వస్తుంది కాబట్టి డంభాన్ని అవాయిడ్ చేయడం అన్నది చాలా గొప్ప మనోగుణం బ్రహ్మానికి బాణ సేపుతో డ్రహ్మంతో బ్రతకడం మానసిక బలహీనత మనకి చాలామందిలో నిలబడుతుంది ఒక ఆయన కాశీ వెళ్ళి కాశీ వెళ్ళి అక్కడ కాకరకాయన నిధులు పెట్టలేదు ఇది పిచ్చి ఎవరో మొదలు పెడితే అందరూ అదే దాని కాపాడుకుంటాం అన్నీ ఇవన్నీ అలాంటివి ఈ కష్టంస్ అన్నీ కూడా అలాంటివి ఎవరు బాగుంటారు సెంటర్లో విగ్రహానికి పాలాభిషేకం అవ్వాలనుకుంటారు ఇంకా అక్కడి నుంచి అందరూ అదే చూస్తూ ఉంటారు మీరు అభిషేకం చేసి వచ్చారు అనుకోండి కొంచెం హడావిడిగా పది మందికి అభిషేకం చేసి వచ్చారు అనుకోండి జనాలు పాలు మానేసి తేను మొదలు పెట్టారు ఆలోచించి ప్రశస్తి లేదు గత ఒకటి వెళ్ళిన దానిలో మిగతా జనాలు చూస్తూ ఉంటారు సో ఈ కాయని వీధిపెట్టడం అని ఒకటి మొదలుపెట్టారు ఎక్కడో మొదలుపెట్టారు ఎక్కడో శ్లోకం కూడా ఉండొచ్చు అది అను స్టూప్లు కావలసిన అనుష్పులు రాసి నేనేది కోపం ఉందనుకోండి వాళ్ళు కూడా కంచుక ధారణం దృష్టి సచేవ స్నానం ఆచరే చొక్కా దుర్గుణ వాడిని చూసినట్లయితే వెంటనే కట్టుమట్టలతో సహా స్నానం చేయాలి అపవిత్రుడైపోతాను లేకపోతే అనే శ్లోకం రాశాను నేను ఇప్పుడు నేను మీద కోపం ఉంటే శ్లోకం ఇంకేదైనా కోపం ఉందనుకోండి ఉష్ణేషారణ దృష్టి నరకం రజయ్ టూపిలు వాడు చూస్తే నువ్వు నరకానికి పోతావు అది టోపి వెటుకులు వాళ్ళది కోపం లేదు అలాంటి శ్లోకాలు ఈ శ్లోకాలనే శ్లోకం ప్రమాణం ఎందుకు అవుతుంది అలాగేదో ఏదో వస్తూ ఏదో శ్లోకాలు రాష్ణా పుష్కరాలు అనుకోండి దాని కృష్ణానదిలో స్నానం చేసినట్లయితే మీకు వంద వేల కోట్ల సంవత్సరాలు స్వర్గంలో ఉంటాను అలాగే అంత లోపు ఆ స్వర్గం అంత చీప్ అనేదానికి వీడు కృష్ణంలో అలా మనం వచ్చేస్తే స్వర్గంలో పడి ఉండొచ్చు ఏమో శ్లోకాలు ఉంటాయి అలాంటిదే ఈ కాకరకాయ వీడి కాయగూడ విధులుకొచ్చాడు వీడు కాకరకాయ విలువెట్టొచ్చాడు కాకి కాసే వెళ్ళొచ్చాడు ఈ మిత్రులు అడగాలి ఏమంటే కాశీ వెళ్ళారా అని అడగాలి వాళ్ళు అడగరు వాళ్ళు ఏదో న్యూస్ పేపర్ వాళ్ళు ఉంటారు అప్పుడు ఈయన చెప్తారు కాశీలో చాలా బాగుంటుందన్నారు వెదరో నేను వెళ్ళి వచ్చాను నేనే చెప్తాను అప్పుడు వాళ్ళు మళ్ళీ అడగాలి అయినా కాశీలో మీరు ఏమి వదిలిపెట్టారు అని వాళ్ళు అడగారు వాళ్ళు అడగరు వాళ్ళు కోఆపరేట్ చేయరు కొంతమంది కోఆపరేట్ చేస్తారు కానీ మోస్ట్లీ పీపుల్ ఆర్ నేడియస్ పీపుల్ ఆల్సోర్ వాళ్ళు కోఆపరేట్ చేయరు నేను మా నాన్నగారేమో బెండకాయ వదిలిపెట్టారండి అది ఏదో మొదలు పెడితే సరే వీళ్ళు ఈయన బాధపడలేక మళ్ళీ మీరే వదిలిపెట్టారని వాళ్ళు వాళ్ళు ఆయన ఒప్పులే చేయడం కోసం అడిగాడు అడిగితే కాకరకాయ వదిలిపెట్టాడు అది ఆయన వదిలిపెట్టింది కాబట్టి ఈయన కాశీలో వెళ్ళి కాకరకాయ వదిలిపెట్టాడన్న సంగతి ఆ గ్రామంలో అందరికీ తెలిసింది దీన్ని దంభము అని సో ఈ దంభము చాలా చెడ్డది సో దీన్ని దూరంగా పెట్టే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఇక దర్భము శంకర్లు ఏమంటారు చూడండి దంభానికి ఆయన ఇచ్చిన డెఫినెషన్ చాలా చిత్రంగా ఉంటుంది దంభో ధర్మధ్వజిత్వం అని డెఫిర ఏం అట్లా ధర్మధ్వజిత్వం అంటే ఏం చెప్పండి మీకు అదే అది కరెక్ట్ డెఫినేషన్ ధర్మ ధ్వజత్వం అన్నదానికి ధర్మ చిహ్నములను పెట్టుకుని డబ్బు సంపాాలి ఇప్పుడు ఒక బిందె మిడిల్ సైజ్ బిందె చిన్న బిందులు ఉంటాయి కదండి గుండ్రంగా బాగుంటాయి ఓ బిందుకు పాపమైన పదం లేదు దాన్ని శుభ్రంగా తోనేసి కొంచెం మెడిసిట్లా దింని చేసి ఆ దిండుకి ఈ కాషాయం వస్త్రం దాని మూతికి కటిలా దానికి దానికి ముడి వేసేయడం ఆ కాషాయం వస్త్రానికి వచ్చి పెడతాం ఆ దిండుకి పసుపు బొట్లు ఇంకొక బొట్లు పెడతాం అయితే స్వామి అయ్యప్ప అని రావడం అయ్యప్పకి బిండికి సంబంధం నా దగ్గరకు ఒక ఆయన వచ్చారు బిందు పట్టుకు స్వామియే అయ్యప్ప అంటే నేను ఎవరు బాగున్నారా అని అడిగాను అంటే బాగున్నారండి స్వామియే అయ్యప్ప మీ పేరు ఏమిటండి అంటే మళ్ళీ పేరు ఏదో చెప్పి స్వామిగే అయ్యప్ప ఇంటికి ఏమిటి విషయం ఏమిటండి అంటే నేను శబరిమల వెళ్తున్నాను చాలా సంతోషం చేస్తే వెళ్ళండి అక్కడ ప్రయాణం అది కూడా అక్కడ కొండేప్పుడు కూడా కాలు జారిపోకుండా చూసుకోండి ఎక్కడ చాలా సంతోషం లేదు శబరిమల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు బల్ల సంతోషం కాదండి మీరు ఏదైనా బిందులో వేయండి అని అడిగి ఇదేనికేనడిగా అంటే ప్రయాణం ఖర్చుల్లో వస్తాం అయితే మీ దగ్గర ప్రయాణం ఖర్చులు లేవా ఏమిటా అంటే లేవన్నా అందుకోసమే ఈ బిందు పట్టుకుంటున్నా నేను అన్నా మీరు చేయండి మన బొలారులో అయ్యప్ప దేవాలయం ఉంది దానికి వెళ్ళి పూసేసి రండి ఇక్కడ అయ్యప్పకి అక్కడ అయ్యప్పటికి తేడా ఏమి లేదండి కష్టపడి జనాల దగ్గర డబ్బు వసూలు మళ్ళీ దాన్నే చీకట్లు ఇక అక్కడే ఎక్కడకు పోయి ఆ రక్షలో వెళ్ళి కాలు జారిందంటే కష్టపడతారు పోలం వెళ్ళి తీసేసినట్టు చాలా సింపుల్గా ఉంటున్నట్టు అటువంటి ప్రయత్నం అది దంభం అవుతుంది ధర్మ చిహ్నములను ధరించి డబ్బును సంపాదించే మీకు ఇటువంటి దంభం సర్వత్రా కనుక అయితే దీంట్లో కొంచెం పేదవాడి దంభం చాలా స్థేదాస్తాగా ఉంటుంది పేదవాడు లేకపోతే పెద్దంత పండితుడే పెద్దంత విద్వాంతుడు పెద్దంత ధనంతుడేమీ కాదు సంవత్సరాలు వస్తాయి అదే సొసైటీలో పెద్దవాడు కాదు ఏదో చిన్నవాడు వాడు ఏం చేస్తాడంటే ఇదేదో బాగుంది ఈజీగా ఉంది వాడు ఐదపోతే తోటి ఏదో వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు ఖర్చు పెట్టుకోవడం అంటే వైన్ షాపులను వస్తారు తీసుకెళ్ళేటప్పుడు దవాడి యొక్క దంభం అలా ఉంటుంది ధనవంతుల దంభం ఇంకా దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఖరీదైనటువంటి దాం దంభాన్ని ప్రాక్టీస్ చేస్తారు పెద్ద పెద్ద దాంభికమైన చిహ్నాలను ధరించి ధర్మ చిహ్నములను చాలా ఖరీదైన ధర్మ చిహ్నములను ధరించి జనాలు మీరు దబ్బ ఇదంతా కూడా దంభంలోకి వస్తుంది పల్లకీలో వచ్చి పాఠం చెప్పాడు అనుకోండి దమ్హం పల్లకీలో వచ్చి పాఠం చెప్పాడు దమ్హం అలా సో నీకు అర్థమైపోయింది దమ్మం అంటే ధర్మం సత్యం ఒక జెండా పట్టుకోవడం అది ధర్మానికి సంబంధించిన జెండా పట్టుకోవడం డబ్బులు వస్తుంది అలాంటి ఇది చూడ్డానికి మీకేమనిపిస్తున్నావో వీడు ధర్మం చేసేస్తున్నాడు అనిపిస్తుంది కానీ అదంతా కూడా దంభము అనే క్యాటగిరీలో పడుతుంది తర్వాత గర్భము గర్భము అంటే పొగరు మోచు తనము పొగరు ఎందుకు పొగరు మోచు చేసేదానికి తనం పెట్టకల్లా పొగరు పొగరు ఈ పొగరు ఎందుకు చాలా ఉంటాయి పొగరు రావడానికి హేతులు చాలా ఉంటాయి వాటిలో మొట్టమొదటిది డబ్బు డబ్బు ఎక్కువగా ఉన్నవాడికి పొగరు డబ్బు ఎక్కువగా ఉంటే అది అసూరడొగలు కూడా డబ్బు ఎక్కువగా ఉన్న కారణంగా పొగరు కలిగి ఉంటే వాడు అసూరులు ఉంటాయి ఇప్పుడు డబ్బు ఎక్కువగా ఉంది చాలా వినయంగా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ పొగరు అనే దోషము గలవాడు కాదు వాళ్ళ అసూరులు కాదు మనకి చాలా ఉంది కనుక వాళ్ళ ఉన్న డబ్బులో ఏదో దాని ధర్మం కూడా చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఇన్సెక్యూర్తో ఉంటారు అంత డబ్బు ఉంది కదా వాడు దానం చేయకూడదా అని మనం అనుకుంటాం మనం ఎంతసేపు సందాలు అపేక్షిస్తూ ఉండడం చేత వీళ్ళకి బాగా డబ్బును పదివేలు సొంత ఇవ్వచ్చు కదా ఆయన జాగ్రత్తగా ఆలోచించు ఐదు ఆయన ఇస్తారు డబ్బుకు పదివేలు ఇచ్చినా పర్వాలేదని మన అసెస్ట్మెంట్ కానీ ఆయనకున్న ఇన్సెక్యూరిటీలో ఈ డబ్బు మనకి సరిపడుతుందో సరిపడదో అనే ఇన్సెక్యూరిటీ ఉంటుంది ధనవంతుడికి ఎక్కువ ఉంటుంది డబ్బు లేని వాడికంటే ఎక్కువ ఉంటుంది ఇన్సెక్యూరిటీ ఆ ఇన్సెక్యూరిటీ ఉండగా కూడా ఐదు వేలు ఇచ్చినందుకు మెచ్చుకోవాలి ఆయన ఆ ఇన్సెక్యూరిటీని వామర్తం చేసి ఇచ్చాడు ఐదు వేలు కాబట్టి ధనవంతులు సెక్యూర్గా ఏమీ ఉండడం ఇన్సెక్యూర్గానే ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళకి చేతనైన దాన ధర్మాలు చేస్తే అది దర్పంలోకి రాదు కానీ కేవలము పొగరు కోసం ధనమున్నదనే పొగరు కలిగి ఉంటే అది దర్పం అంటే నిల్లనిస్తారన్నమాట దర్పం అంటే విల్లని అయిపోతుంది అసలు సో మీకు మంచి ధనవంతుల్లో మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా దాన చేస్తారు మనం అపేక్షించినంత కాకుండా ఎంతో కొంత దాన చేస్తారు వాళ్ళని మనం అసూరులనుకోం అటువంటి వాళ్ళ మనం అసూయ అనే లక్షణం కూడా ఈ్య అనే లక్షణం కూడా ఉండకూడదు అది వాళ్ళని ఎంజాయ్ చేయని అని ఆశీర్వదించి ఇట్లాగే ఉండాలి తప్ప ఈక్ష్య ఉండకూడదు సమస్య ఎక్కడొస్తుందంటే డబ్బుందని ధర్మంగా పొగరుగా ఉంటుంది అది అసూ సంస్థ చాలా మంది అలా ఇప్పుడు వీధిలో కుక్కను తీసుకెళ్తూ ఉంటాడు వేర్థం కుక్కను మొత్తం దానికి ఆ మెడ ఫ్రీగా వదిలేస్తాయి అది నాలాడు కోటిగా నడిచి వెళ్తుంటే వాళ్ళని బెదిరిస్తూ ఉంటుంది దాన్ని చూస్తేనే బెదిరు పైగా నిమ్మని చూసుకుని విరిగేసి గురువులు అంటావు ఫిరిగ్గా బెదిరిపోతుంది ఎవరైనా ముందుకోకైతే దాన్ని కాల్ చేసినట్టు అలా ఉద్దిస్తావు ఏంటి అంటే నీ రోడ్డు అయి కదండి నా రోడ్డు కాదు నా రోడ్డు కాదు నువ్వు నీ రోడ్డు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు నా రోడ్డు అని నేను అంటల్లా నా రోడ్డు కాదు మీకు కూడా రోడ్డు కాదు మీ రోడ్డు కూడా కాదు ప్లీజ్ నోట్ అంటే చాలా పవర్గా ఉంటారు ఈ కుక్కలకు చెప్పి వాళ్ళు కానీ చాలా పవర్గా ఉంటారు అదంతా అశుర సంపదలో ఉంది కుక్కల్ని రోడ్డు మీద తీసుకొచ్చి జనాలకి ఇబ్బంది పెరిగి ఉంటుంది తప్పుగా కాదు అదంతా మోస్ట్ ఇన్సెన్సిటివ్ గా ఉంటారు ఆ డబ్బు అహంకారం అలా చేయిస్తూ అది దర్పము తర్వాత స్వజన అంటే నాకు కొడుకులు పౌరళ్ళు మనవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు నాది పెద్ద కుటుంబము వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు వీళ్ళేమో నాకు పెద్ద పెద్ద సేవలు చేస్తారు అనేటువంటి ఒక అభిమానం పొగరు దాన్ని పొగరు అటువంటి దర్పం మనకు కనపడుతుంది కొంతమంది ఒక్కడూ రైల్లో ప్లానింగ్ చేసుకున్నాడని కొన్ని ఎక్వైట్గా ఉంటాయి అదే వాళ్ళు ఐదారు గారు కలిసి ప్రయాణం చేస్తున్నారు అనుకోండి ఆ పెట్టిలో మిగతా వాళ్ళు ఎవరికీ కూడా విశ్రాంతి లేకుండా అల్లం చేస్తారు ఎందుకంటే వారి ధైర్యం ఏంటంటే ఇప్పుడు ఐదుగురు తను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆ రకమైన అల్లం చేస్తారు సో అదంతా దర్పంలోకి వస్తుంది ఆది శబ్దం చేత ఈ దర్పానికి సంబంధించిన నిమిత్తాలు చాలా ఉన్నాయి ఆది నిమిత్త అంటున్నారు